ం శ్రీగరుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపరాణామాలయం నమామి భగవత్పాదశకర్ లోకశంకర్ ఆకమితి శరీరూపకవిస్త గృహీతే దర్శయతి సో శరీరం అనే పదము ఆత్మానం గచనం వృద్ధి శరీరం రథమేవతు అక్కడ ఉండే ఆ శరీర పదము ఇంద్రియేజ్ఞ పరాహ్యర్థా అని మొదలుపెట్టి ఎందుకు వెళ్ళి అవ్యక్తం అనే పదం అంటుంది అవ్యక్త పురుష పర ఆ అబ్జెక్ట్ శబ్దము ఈ రెండికి రెండింటికి వన్ టు వన్ కరస్పాండెన్స్ ఉంటుంది ఈ ఫ్యాన్లన్నీ స్పీడ్ తగ్గించాలి లేకపోతే ఆ ప్రింటర్ సైలెన్స్ రాదు రకాల పర్వాలేదు దూరంగా ఉంది కాబట్టి సో యూ హోట్ చూస్ విత్ the the breeze and the pin drop silence. I don't need to imagine, we have to So పిన్డ్రాప్ సైలెన్స్ అన్నింటి మధ్యన ఈ ఒకటి చూస్ సో వీ చూస్ పిన్డ్రాప్ సైలెన్స్ ఎనివే సో శరీరముని రథరూపక దృష్టి రథరూపకంలో రథదృష్టాంతంలో ఉన్న శరీర శబ్దానికి ఈ ఇంద్రియభ్యపరాహ్యర్థ అనే ఆత్మస్వరూప స్థితిని పొందే మార్గం అది ఉపాయమే దాని ముందు ఉండేటువంటి అవ్యక్త శబ్దానికి సంబంధం ఉంటుంది వన్ టూ వన్ రెస్పాండెన్స్ అక్కడ దేని శరీరం అన్నారో దానినే ఇక్కడ అవ్యక్తము అన్నారు అంటే అవ్యక్తము అంటే కంటికి కనబడదు దాన్నే అవ్యక్తము అంటారు అంటే కంటికి కనబడదు బుద్ధికి కూడా గోచరము కాదు లేదా శరీరము అంటే కంటికి కనబడుతూ ఉంటుంది కదా ఈ శరీరము అవ్యక్తం ఎలా అవుతుంది శంక కలగడం సహజం దాని మీద సమాధానం ఏమిటంటే సూక్ష్మం శరీరం మనం శరీరము అంటే స్థూళ శరీరాన్ని గురించి మాట్లాడటం లేదు తూ ఆ శంకని రిజెక్ట్ చేసుకో సూక్ష్మం శరీరము అంటే ఇది సూక్ష్మమైన శరీరం అనే నేను మీకు ఒక సంగతి చెప్తుంది ఫిజికల్ ఆబ్జెక్ట్ అదర్ దాన్ అదర్ దాన్ ద సైకలాజికల్ ఇంప్రెషన్స్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 ద ఫిజికల్ బాడీ ఈజ్ నథింగ్ మోర్ దాన్ ఎ Wave అన్నారు ఇట్స్ ఎ వేవ్ వేవ్ అంటే ఇట్స్ ఎ మూవ్మెంట్ ఇట్స్ ఎస్ నామినల్ కాబట్టి సో మనం ఏమనుకుంటాం సూలదేహము అంటే అక్కడ ఒక చోట స్థిరంగా కూర్చుని ఉన్న ఒక ఫిజికల్ ఎంటిటీ అని మనం అనుకుంటాం ఇట్ ఇస్ నాట్ సోల్ ఇట్స్ ఎ వేవ్ ఒక మూమెంట్ వేవ్ ఎలా ఉంటుంది అలా కదులుతూ ఉంటుంది ఇది కదిలితే అది బట్ ఎవరు అలా కదిలిపోతూ ఉంటుంది అలాగే బాడీ కూడా బై ది డే బై ది అవర్ బై ది మినిట్ బై ది సెకండ్ అది కదిలిపోతూ ఇప్పుడు బాల్యం నుంచి యువనంలోకి వచ్చారనుకోండి అలా కొంతకాలం బాల్యంగా ఉండి సడన్ గా యువనంలోకి ఫ్లిప్ అయ్యారా లేకపోతే ఇట్స్ ఎ మూవ్మెంట్ గ్రాడ్యువల్ మూవ్మెంట్ దథింగ్ లైక్ సడన్ లాగా బాల్యంలోకి ప్రవేశిస్తూనే బాల్యము వెనక్కి పోతూ ఉంటుంది యు గెయిన్ ఇట్ అండ్ ఈవెన్ యాజ్ యూ గెయిన్ ఇట్ యూ లూజ్ ఇట్ యనము యవ్వనంలోకి వస్తాం అంటే యూ గెయిన్ ఏ యూత్ ఆ యవ్వనాల్ని పొందారు అది కొంతకాలం ఉంది ఆ తర్వాత పోతుందనుకుంటున్నారా ఈవెన్ యాజ్ యూ గెట్ ఇట్ యూ లూజ్ ఇట్ యు ఆర్ ఆల్రెడీ లూజింగ్ ద You lose it, and lose it, and lose it, and it is gone. Allah gave madhya vayasu, Allah gave uddha piyamu, and ultimately that, you lose it. It's a wave, it's a wave motion. Adho <coughs> <coughs> kate. Random adhi, madhya din nimi adhi jayate. Alho chan saal, a philosopher ayalagya vayutum ni, lawa kadrashti to kaalakiste, any ethyal adho. Body ayar madhi, physical body ayar madhi, there is nothing like a physical body, until అంటే యూ థింక్ అఫ్ ద ఫిజికల్ బాడీ మీకు ఫిజికల్ బాడీ అనే ఆ థాట్ ఆ సంకల్పము కలగాలి కలిగినప్పుడే ఫిజికల్ బాడీ ఉంది ఆయనతో ఉండదు ఇప్పుడు మీరు ఆలోచించండి నేను దృష్టాంతం చెప్తాను ఇప్పుడు దేర్ బాడీ అంటే దేర్ ఆర్ మెనీ లిమ్స్ చాలా అనేక భాగాలు ఉన్నాయి మీరు ఆర్ యూ కాన్షియస్ ఆఫ్ ఆల్ దో స్పాట్స్ లైక్ హార్ట్ ఉండదు ఆర్ యూ కాన్షియస్ ఆఫ్ ది హార్ట్ యు ఆర్ నెవర్ కాన్షియస్ ఆఫ్ ది హార్ట్ పల్లెటోళ్ళలో ఉండే జనులకు అసలు హార్ట్ అనేది ఒకటి ఉందని కూడా వాళ్ళు హార్ట్ అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే ఇది చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి అని డాక్టర్ దగ్గరికి వెళ్తారు చేతులు వాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి అంటే డాక్టర్ని బీపీ చెక్ చేస్తే బీపీ హై ఉంది మీకు బీపీ ఎక్కువ ఉందమ్మా aa ayayo ayayo maayo ana diabetes appudu andar enti bp ante haartane oho haartane oho untunda ana appudu therisundhi inda varuku haartane walage teliyirukoda chey denfor even you are not conscious of your heart until you think of it same thing applies to the body what applies to the heart to be clean to the to the liver adhe vishayam దేహాన్ని మొత్తానికి కూడా ప్రయోజనం కాబట్టి ఎప్పుడైతే మీరు దేహమును సంకల్పిస్తారో అప్పుడే దేహం ఉంటుంది సంకల్పించకపోతే దేహం ఉండనే ఉండదు సుశుక్తిలో దేహము లేదు స్వప్నంలో ఇంకో దేహం ఉన్నది జాగ్రత్త వ్యవస్థలో కూడా సంకల్పించినప్పుడు మాత్రమే దేహం ఉంటుంది కాబట్టి సంకల్పముగా నాకు బయట ఇండిపెండెంట్గా దేహం అనేది ఉండదు and that means what body there is no body except as an idea in the mind kabete asalu physical body ene rohutundi da adikkana vachinchadu ani cheppadu oka paddhati rondo paddhate entante physical body ene edi ledha babu unnadi దీ ది సైకలాజికల్ బాడీ సూక్ష్మ శరీరమే ఉన్నది దానికే స్థూల శరీరం అని వ్యవహారము ఈ సూక్ష్మ శరీరం ఎందుకు ఉన్నది అజ్ఞానాన్ని బట్టి వచ్చింది అది అవ్యక్తము కాబట్టి దానికి శరీర శబ్దంతో వ్యవహరించవచ్చు ఇప్పుడు ఈ దీనికి ఇంకో రకంగా కూడా చెప్పవచ్చు జ్ఞానం ఉన్నాడనుకోండి జ్ఞానిని ఏమైనా వర్ణిస్తారంటే జ్ఞాన చిన్మయుడుగా ఉంటాడు తనను తాను చైతన్య స్వరూపుడుగా తెలుసుకుంటూ ఉంటాడు జ్ఞాని ఆయనను తాను ఫిజికల్ బాడీగా తెలుసుకోడు చైతన్య స్వరూపుడుగా తెలుసుకుంటూ కాబట్టి జ్ఞానిని ఏమని వర్ణిస్తారంటే చిడ్ దేహము గలవాడు అని యొక్క దేహము చైతన్యమే చిట్టే ఆయన యొక్క దేహం ఇప్పుడు బిజినెస్ మ్యాన్ యొక్క దేహం ఏమిటి బిజినెస్ మ్యాన్ యొక్క దేహం బిజినెస్ కారు నడిపేప్పుడు సపోజ్ ఇవ్వరు ప్రొఫెషనల్ డ్రైవర్ అనుకోండి మరి ప్రొఫెషనల్ డ్రైవర్ హీ హిజ్ బాడీ ఈజ్ ది కార్ విచ్ హీస్ హి డ్రైవింగ్ దట్ ఈజ్ హీస్ బాడీ ఇట్ ఈజ్ వాళ్ళు ఏమంటారంటే ఇట్ ఈజ్ అన్ ఎక్స్టెండెడ్ బాడీ అని అంటారు దట్ ఈజ్ హౌ హీ ఫీల్స్ ప్రొఫెషనల్ డ్రైవర్ తర్వాత బిజినెస్ మ్యాన్ బ్యాంకర్ ఉన్నాడనుకోండి వాట్ ఈజ్ హీస్ బాడీ He is a bank, bank, that money is his body. Bhoga paraya no domina do kone. What is his body? Bhoga is his body. For a, for a professor, what is his body? I am a teacher, I am a teacher. That is his body. That is his body. Sokshma-seri-ramen, stho-na-seri-ramuga bhāsisto intubede. That is the seri-ram, అది అవ్యక్త శబ్దం చేత దానికి వన్ టు వన్ కరెస్పాండెన్స్ ఇవ్వటంలో అభ్యంతరమేమీ లేదు సూక్ష్మం ఇక్కడ శరీరం అంటే సూక్ష్మం అందువల్ల తదార్హత్వా సూక్ష్మ శరీరము అవ్యక్త శబ్దమునకు అర్హమై ఉంటుంది ఇట్ కెన్ లీడ్ బి పాయింటెడ్ అవుట్ యాజ్ అవ్య సూక్తం దీని మీద భాష్యం యుక్తమేతత్ రకరణ పరిశేషాభ్యా శరీరం శబ్దము నధానమితి వై సూత్రంలో ఏం నిరూపణ చేశారంటే శరీర శబ్దము ప్రధానమును బోధించుటలేదు సాంఖ్య పరికల్పితమైన ప్రధానము త్రిగుణాత్మకమైన ప్రధానమును శరీర శబ్దము బోధించుట లేదు ఎందువల్ల ప్రకరణ ఇది రథదృష్టాంతాన్ని చెప్పే ప్రకరణం తప్ప జగత్ కారణము త్రిగుణాత్మకమైన ప్రధానము అనే ప్రకరణము కాదు ఎక్కడ ఎక్కడ ఏదైనా ఆ మాట కనబడితే అది మాదేంతో ఉండడం అది సరికాదు సో ఎర్రతలపాగా అలా మావాడే ఎర్రతలపాగా ఉన్నవాడల్లా మావాడే అనే మాట అది పద్ధతి కాదు కాబట్టి ఇది ప్రకరణము ప్రధానము యొక్క ప్రకరణం అయితే అవ్యక్త శబ్దం ప్రధానమని చెప్తుందని మీరు అంతే కూడా అందంగా ఉంటుంది ఇది ప్రకరణమే ప్రధానమైనది కాదు నెంబర్ వన్ ఇక పరిశేషన్యాయం అక్కడ కొన్ని లిస్ట్ చెప్పారు రథరూపకంలో ఇక్కడ ఈ మోక్షోపాయములో ఆ స్టెప్స్ చెప్పారు మీరు మ్యాచింగ్ చేసుకుంటూ పోతే ఇక్కడ అవ్యక్త అనేది మ్యాచ్ అవ్వకుండా మిగిలి అక్కడ శరీరం అనేది మిగులుంటుంది కాబట్టి ఈ కరెస్పాండ్ అండ్ ఈ రెండింటిని బట్టి ఇక్కడ ఉన్న శరీర శబ్దము శరీరం అనేది అది మీరు అనుకుంటున్న ప్రధానమైతే కాదు అని తేల్చి చెప్పినాము ఇదమిదానీ ఆశంక్యతే దాని మీద ఇప్పుడు ఈ ఆశంక కలుగుతున్నది ఒక ఆశంక ఉంటుంది ఆశంక అంటే జెన్యువైన్ డౌట్ హోటల్ రైస్ చేయటం తప్పేం దీని మీద ఒక ఆశంక ఏమిటి ఆశంక కథం అవ్యప్త శబ్దాసత్వం శరీరస్య ఇక్కడ శరీరం అనే మాట మిగిలినది అక్కడ అవ్యక్తం అనే మాట మిగిలినది డేట్ ఫాల్ దే గెట్ కనెక్టెడ్ ఆటోమేటికలీ అని మీరు పరిశేషణ న్యాయం అప్లై చేస్తున్నారు బాగానే ఉంది కానీ పరిశేషణ న్యాయం అయినా లేకపోతే అసలు వాటికి కరెస్పాండెన్స్ ఉండాల్సిన అవసరం ఉందా లేదా శబ్దము శరీరాన్ని ఎలా బోధిస్తుంది శరీరం అనేది ఫిజికల్ బాడీ దట్ ఆస్ అవ్యక్తము ది ఆపోజిట్ ఆఫ్ వ్యక్త సో దే డోంట్ జడ్ టుగెదర్ ఎందుకంటే యవత స్థూలవాత్ స్పష్టత శరీరం వ్యక్తబ్దాహం అస్పష్టవచనస్తు అవ్యశబ్ద ఎందుకంటే అవ్యక్తశబ్దమునకు అర్థమేమిటి ఏది అస్పష్టమో దానిని అవ్యక్త శబ్దము బోధిస్తుంది అస్పష్ట వచన అంటే అస్పష్టం వక్తి ఇది అస్పష్ట వచన అస్పష్టమైన దానిని ఈ శబ్దం చెప్తుంది కాబట్టి అవ్యక్తము అవ్యక్తం అన్నారనుకోండి దేని చెప్తున్నది ఏది స్పష్టముగా తెలియదో దానిని అవ్యక్తం అనే మాట బోధిస్తూ ఉంటుంది లేదంటే శరీరం ఉంది చూసారా ఇటం శరీరం ఈ శరీరము దానికే చూడండి మీరు స్థూలంగా ఉన్నది స్థూలంగా ఉందంటే దిట్టంగా ఉందని అలా అను అక్కర్లేదు మీ నాట్ ది లైట్ దాట్ అలా ఉన్నా అభ్యంతరం ఏం అర్థం సరిపడుతుంది దట్ ఈజ్ నాట్ ది ఐడియా ఇయర్ ఇక్కడ దిస్ ఈజ్ నాట్ స్థూలా క్రిష కాంటెక్స్ట్ కాదు అర్థం తీసుకోకూడదు లావు లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే అనుభవిస్తుందని మీరు అనుకోకూడదు శరీరం లావుగా ఉన్నా సన్నంగా ఉన్నా దట్ ఈస్ దట్ ఈస్ డిసైడ్స్ ది పాయింట్ The ద పాయింట్ ఈజ్ ఇట్ ఈజ్ ఫిజికల్ మెటీరియల్ స్థూలము అంటే గ్రోస్ స్థూలం అంటే గ్రోస్ అలా చేత్తో కొట్టుకోవచ్చు కంటితో చూడొచ్చు దాని మీద ఒక దెబ్బలు వేస్తే చెవితో వినొచ్చు సపోజ్ నడుస్తున్నారనుకోండి మోకాళ్ళప్పుడు ఇప్పుడు కరక్ట కరక్టననుకోండి ఓల్డ్ అంబాసిడర్ కాఫ్ని ala కదితే శబ్దం చేస్తుంది ఎక్కడ టచ్ చేసినా సౌండ్ చేస్తుంది తలుపు వేయమంటాడు వాడు గోల్డెన్ వేస్టర్ కార్డు తీసి మామూలుగా మీరు లోప కూర్చొని వేస్తారు సరిగ్గా వేయండి అంటాడు సరిగ్గా వేయండి అంటే మనం వేయలేము సరిగ్గా ఒక పహిల్ వాళ్ళు వేయాల్సి ఉంటుంది మన వల్ల వేయడం కుటుంబండి వచ్చి అతనించి మనం ఏమిటంటే అది ఊడిపోతుందేమో అని మనం అనుకుంటాం అంతల్లా వేస్తే కానీ పట్టదు అని అతనికి తెలుస్తుంది ఎప్పుడప్పుడు ఊడిపోవడం కూడా ఖాయమే సో మొత్తానికి శరీరం అంటే అలా ఉంటుంది స్థూలంగా గ్రోస్గా ఉంటుంది కాబట్టి శరీరాన్ని ఉద్దేశించి స్పష్టం మన అనాలా అస్పష్టం అనాలా స్పష్టం అని అనాల్సి ఉంటుంది ఇట్ ఈజ్ స్పష్టం అంటే వెరీ మచ్ ఫిజికల్ ఫిజికల్ అండ్ విజిబుల్ అండ్ కాగ్నిజబుల్ కర్సీవబుల్ కాబట్టి వ్యక్త శబ్దంతో మీరు శరీరాన్ని చెప్పాలి వ్యక్తం అని చెప్పాలి అంటే తప్ప అవ్యక్తం అనే శరీరాన్ని ఉద్దేశించి చెప్పడము సరికాదు ఇది శంక ఇది ఇది శంక ఈ శంకకి సమాధానం అత ఉత్తరముచ్యతే ఈ శంకపై సమాధానము చెప్పబడుతున్నది సూక్ష్మం త్హా కారణాత్మనా శరీరం వివక్ష్యతే సూక్ష్మ అవ్యక్తశబ్దార్హత్వాళ్ళు మీ సంకల్పే బాగానే ఉంది కాదండి ఇక్కడ మేము చెప్పే శరీరము సూక్ష్మశరీరము సూక్ష్మ శరీరాన్ని చెప్తున్నాం తప్ప స్థూల శరీరాన్ని చెప్పుటలేదు సూక్ష్మ శరీరాన్ని మీరు అవ్యక్త శబ్దంతో చెప్పచ్చు చెప్పచ్చు సూక్ష్మ శరీరాన్ని అవ్యక్త శబ్దంతో చెప్పడానికి అభ్యంతరమైన లేదు అండ్ పైగా ఇప్పుడు మీకు అవ్యక్తం అనేది కారణాన్ని బోధిస్తుంది ఇప్పుడు కూడా అవ్యక్తము కారణాన్ని బోధిస్తుంది వ్యక్తము కార్యము ఇదొక ఇదొక ప్రసిద్ధమైన అంశం ఇప్పుడు చెట్టు విత్తు ఉందనుకోండి చెట్టు మీ కంటి కనపడతాం స్థూలంగా ఉంటుంది వ్యక్తంగా ఉంటుంది విత్తు అంటే ఏమిటి విత్ అంటే ఏమిటి ఇప్పుడు దీనికి ఒక ఎక్స్పెరిమెంట్ చూసాం మనం ఛాన్ గోడం మర్రి తీసుకొచ్చి ఇదిగో ఇది విత్తు ఈ చెట్టు స్థూలంగా ఉన్నది గంగ ఇది చూడ్డానికి కూడా కనపడదు చాలా చిన్నదిగా ఉన్నది ఇది విత్తు లేదా ఎదురుగా చూడాలి ఎలాంటి కాగితం మీద వేసి చూస్తే స్పష్టంగా కనబడు అది విత్తు అంటే అదే విత్త లేకపోతే విత్తు దాని లోపల ఉందా దాని లోపల ఉందా ఎందుకంటే పైన షెల్ ఉంటుంది పెంకు గట్టిలో ఉంటుంది బతికి పెంకు గట్టిలో ఉంటుంది ఆ షెల్ని మీరు బ్రేక్ చేయండి ఓకే ఒక చిన్న ఇన్స్ట్రుమెంటేషన్ బ్రేక్ ద షాల్ బ్రేక్ చేస్తే లోపల కొంత గుజ్జు కనపడుతుంది ఆ గుజ్జు విత్ అవుతుందా అది విత్తు లోపల ఉంటుంది విత్తు ఇంతకీ విత్తేదో మీకంటి కనపడదు అక్కడి నుంచి ఈ చెట్టు మది చెట్టు వచ్చింది కాబట్టి మతి చెట్టు వ్యక్తము విత్తు అవ్యక్తము ఆ విధంగా మది చెట్టు స్థూలము విత్తు సూక్ష్మం అదేవిధంగా ఇక్కడ శరీరము అంటే ఫిజికల్ బాడీ కాదు ఈ ఫిజికల్ బాడీ అనుభవానికి రావడానికి మూలంలో కారణం కారణ రూపమైన ఏ సూక్ష్మ శరీరము గలదో అది అదే నేను ఇందాక చెప్తా మీకు ఫిజికల్ బాడీ అనుభవానికి రావాలి అంటే మీకు సూక్ష్మ శరీరము ఉండాలి సూక్ష్మ శరీరము మైండ్ ఉండాలి ఆ మైండ్లో అజ్ఞానం ఉండాలి మైండ్లో అజ్ఞానం ఉండాలి అజ్ఞానం ఉంటే కానీ మీకు శరీరం అనుభవానికి రాదు ఎందుకు తెలిసిన ఇది శరీరము కాదు ఇది ఇది ఇంకా ఇప్పుడు బంగారం ఉండాలి ఆ బంగారానికి ఒక ఆకారం పెట్టి ఇది నెక్లెస్ అని తిప్పి అది మెడలో పెట్టుకుని ఇది పెట్టుకుంటే నేను బాగున్నానని అనుకోవాలంటే చాలా అజ్ఞానం కూడా ఉండాలి కేవలం బంగారం ఉంటే సరిపడదు ఒకేసారి అంత బంగారం ఉన్నా పెద్ద బండ్ అంత ఉంటే కానీ ఇదంతా కుదరదు ఏమన్నా అర్థమైందా అలాగే ఇది పంచభూతాలు కాగం అంతా పృథ్వీ ఆ పైన ఆపహ ఆ పైన అగ్ని ఆ తర్వాత వాయువు ఇది ఆకాశము దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ శరీరం అని ఎవరు చెప్పారు మీకు దేర్ ఫోర్ దే మస్ట్ బీ ఎ మైండ్ ఫిల్డ్ విత్ ఇగ్నోరెన్స్ అప్పుడు దట్ బికమ్స్ ద బాడీ అండ్ దెన్ ఇట్ బికమ్స్ మై బాడీ అండ్ దెన్ ఇట్ బికమ్స్ మీ ది బాడీ మీకు ఇంకొక హస్తే మీరు ఆలోచించండి దేహము అనే భావన ఇది నా దేహము అనే భావన కలిసి ఉంటాయి నా అనేది దాని నుంచి తీసేస్తే దేహము మీరు తీరక లేదు అదే పోతుంది నా అనేది ఉంటుంది దాంట్లో నాది అనే మైండ్నెస్ ఉన్నప్పుడు మాత్రమే అది దేహము అవుతుంది మీరు ఆలోచించారు ఇప్పుడు అది నెక్లెస్ ఎప్పుడవుతుందండి అది నెక్లెస్ ఎప్పుడవుతుందండి నేను అలంకరించుకునే ఆభరణం అయినప్పుడే నెక్లెస్ అవుతుంది సపోజ్ నేను అనేది లేదు అలంకరించుకోవడం లేదు నాకు ఏ అలంకారము లేదంటే అది ఏమిటి అవుతుంది బంగారం అందరూ నెక్లెస్ అంటున్నారు కాబట్టి మీరు నెక్లెస్ అనొచ్చు జస్ట్ ఇట్స్ ఇట్స్ ఎక్స్ప్రెషన్ మీరు ఫోన్ యూస్ షేట్ బట్ యూ డోంట్ మీన్ ఎనీథింగ్ అబౌట్ బీయింగ్ నెక్లెస్ ఫర్ యూ ఇట్ ఈస్ గోల్డ్ వీటికే అందరూ నెక్లెస్ అంటే మీరు నెక్లెస్ అమ్మచ్చు ఇప్పుడు మీరు నెక్లెస్ అమ్మడానికి బట్టికెళ్ళారనుకోండి వాడు నెక్లెస్ ఉంటాడా బంగారంగా ఉంటాడా బంగారంగా ఉంటాడు కానీ మీతో మాత్రమే నెక్లెస్ అనే అనుకో ఉంటాడు ఇట్ ఈజ్ నాట్ వాట్ హీ సేస్ ఇట్ ఈజ్ వాట్ హీ ఫీల్స్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ హీ లుక్స్ అటిట్ యాజ్ గోల్డ్ సంబడీ లుక్స్ అటిట్ యాజ్ నెక్లెస్ అంటే అప్పుడు మనకి ఏముండాలి ఒక సైకలాజికల్ కండిషనింగ్ ఉండాలి చాలా బలమైన కండిషనింగ్ ఉంటే కానీ దాన్ని నెక్లెస్ అనడానికి వీలు ఉండదు అలాగే ఇది నా ఇది నాది అనే కండిషన్ ఉంటే తప్ప దాని శరీరము అనే భావన ఉండదు మీరు నాది అనే భావన తీసేస్తే ఇట్స్ ఏ హీప్ అదొక ప్రోగు వేటి యొక్క ప్రోగు అంటే పంచభూతముల యొక్క ప్రోగు దాన్ని మహర్షులు అలాగే దర్శించారు పంచభౌతికమైన దేహం తప్ప తర్వాత దేహము మరణించడాన్ని ఏమని వర్ణించారంటే పంచత్వం అని వర్ణించారు పంచత్వమాపన్న ఐదు ఐదుగా వీడిపోయాడు ఒరిజినల్గా టు బిగిన్ విత్ దే ఆర్ ఫైవ్ వీడు అజ్ఞానం చేత దేహము అనుకున్నాడు ఇప్పుడు ఆ ఫైవ్ వెళ్ళి ఫైవ్లో కలిసిపోయినాయి అదే మరణము అని చెప్పినారు కాబట్టి మీకు అవ్యక్త చేత సూక్ష్మ శరీరము ఆ సూక్ష్మ శరీరంలో అజ్ఞానము ఉండాలి ఉంటేనే మీకు స్థూల శరీరం అనేది అనుభవానికి వస్తుంది కాబట్టి ఇక్కడ శరీరం అంటే అది సూక్ష్మ శరీరమే అది ఈ స్థూల శరీరానికి ఉంటుంది ఏది కారణమో దానిని అవ్యక్తము నిర్దేశించుట ఎంతయు సబబుగా ఉండును తెలిసిందండి అదే మాట అన్నారు దాన్ని వివరిస్తారు ఇస్ క్లూ యపి ఇటు ఈ స్థూల శరీరాన్ని పట్టుకునే అవ్యక్తము అనడం తగదు అవ్యక్త శబ్దానికి స్థూల శరీరము అర్హము కాదు ఇట్ ఇస్ క్లూ కానీ తథాపిస్యతో ఆరంభకము భూత సూక్ష్మము అవ్యక్త శబ్దమతి కానీ ఈ స్థూల శరీరము దేని నుంచి పుట్టింది భూత సూక్ష్మము నుంచి పుట్టాలి సూక్ష్మభూతముల నుండి పుట్టింది ఇది నేను చెప్తాను చూడండి శరీర స్థూల శరీరం ఎలా వచ్చిందో చెప్తాను మీరు గమనించండి ఇప్పుడు కంటితో చూసినప్పుడు ఆప్టికల్ సెన్సేషన్స్ పొడతాయి కంటితో చూడడము అంటే యూ జనరేట్ ఆప్టికల్ సెన్సేషన్స్ ఇప్పుడు ఇలా కూర్చొని కళ్ళు మూసుకున్నాననుకోండి నేను ఆప్టికల్ సెన్సేషన్స్ని కట్ ఆఫ్ చేశాను కళ్ళు తెరవగానే ఆప్టికల్ సెన్సేషన్స్ పొడతాయి నెంబర్ వన్ తర్వాత చర్మం కూడా స్పర్శ అనే ఇంద్రియం ఉంటుంది మొత్తం దేహం అంతా వ్యాపించి ఉంటుంది దాని నుండి సో touch sensations టచ్ సెన్సేషన్స్ మనకి పుడుతూ ఉంటాయి సపోజ్ అవి ఆస్టియో సపోజ్ ఆప్టికల్ సెన్సేషన్స్ ని కట్ ఆఫ్ చేసి టచ్ సెన్సేషన్స్ ని కట్ ఆఫ్ చేశారనుకోండి దేహం అనేది ఉంటుందనుకుంటున్నారా మీరు అన్నారు దెర్ ఈజ్ నో మోర్ ఎ బాడీ లోకల్ అనస్టీషియాని అలాగే ఇస్తారు లోకల్ అనస్టీషియా ఒక పొలిటీషియన్ అని ఒక హాస్పిటల్ ఇనాగ్రేషన్ పిలిచారు పిలిచి ఇది లోకల్ ఎనస్ట్రీషియా ఇచ్చేటువంటి ఎక్విప్మెంట్ అనేది గురించి అంటే ఆయన ఉన్నారు వెరీ గుడ్ మీరు లోకల్ పీపుల్కి చక్కగా ఎక్కువ అనేది ఇలాగే ప్రోజ్ సో లోకల్ ఎనస్ట్రీ పొలిటీషియన్స్ అంటే అలాగే ఉంటారు లోకల్ ఎనీవే సో లోకల్ ఎనస్ట్రీషియా ఇచ్చినప్పుడు ఏం చేస్తారు మీ కంటితో కనపడకుండా ఒక స్క్రీన్ ఒకటా డైరెక్ట్ మొత్తంలో లోపల మినస్క్యూషియా ఇచ్చి కొయ్యాలనుకోండి చెస్ట్ మీద ఓ స్కి పెట్టేస్తారు మీకు కంటితో కనపడదు తర్వాత అక్కడి నుంచి సెన్సేషన్స్ రాకుండా కట్ ఆఫ్ చేసేస్తారు ఓ ఇస్తే ఆ నర్వస్ సిస్టమ్ సెన్సేషన్స్ ఉండవు లేదు ది లోవర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ డజెంట్ ఎగ్జిస్ట్ జనరల్ ఎనస్క్యూషియా అంటే మొత్తం అన్ని సెన్సేషన్స్ టచ్ చేసేటం ఇంకే అసలు బాడీ ఉండదు అది జనరల్ ఎనస్క్యూషియా దీన్ని బట్టి ఏం తెలిసింది భూత సూక్ష్మములు అంటే శబ్దస్పర్శ రూపనసంధముల యొక్క జ్ఞానం ఏదైతే కలదో అనుభవం ఏదైతే కలదో అది ఉన్నప్పుడే నీకు స్థూల శరీరం అనేది ఒకటి ఉంటుంది ఈ భూత సూక్ష్మాలు లేకపోతే స్థూల శరీరం ఉండలే ఉండదు కాబట్టి స్థూల శరీరమును ఆరంభించేవి అంటే స్థూల శరీరము అనుభవమును కలిగించేవి ఏమిటి సూక్ష్మభూతములు అదే ఆ సూక్ష్మభూతముల సమావేశమైతే సూక్ష్మ శరీరము అని పేరు కాబట్టి ఇక్కడ శరీర శబ్దం చేత స్థూలమైన శరీరమును ఆరంభిస్తూ ఉండే ఆ సూక్ష్మ శరీరము గ్రహింపబడుతుంది దాని దాని ముందు అవ్యక్తము అనే శబ్దము చక్కగా అన్వయిస్తుంది ఎందుకంటే అది సూక్ష్మ శరీరము ఇంద్రియ గోచరము కాదు ఆ విధంగా అవ్యక్తము తర్వాత స్థూల శరీరానికి కారణము ఆ విధంగా కూడా అది అవ్యక్త శబ్దార్హము ప్రకృతి శబ్దశ్చ వికారే దృష్ట అయితే సూక్ష్మ శరీరం అనాలి కానీ శరీరం అన్నారేమి సూక్ష్మ శరీరం అనాలి ఆ సూక్ష్మానే మాట్లాడిన ఉత్తిగ శరీరం అనేసారు ఎక్కడైనా సరే శరీరం అన్నారనుకోండి శరీరం అంటే స్థూల శరీరం అనే సూక్ష్మ శరీరం అలా తీసుకుంటారు అంటే కొన్ని సందర్భాలలో ఏదైతే ఏదైతే వికారమో ఆ వికారముని చెప్పే శబ్దముతోటి కారణమును నిర్దేశించుట కాలదు అంటే కారణమును చెప్పే శబ్దమును వికారము ముందు వికారము అంటే కార్యం వికారము అంటే కార్యం పుట్టేది ఎఫెక్ట్ కాజు ఎఫెక్టు కాజుని చెప్పే శబ్దంతో ఎఫెక్ట్ని ఎఫెక్ట్ని చెప్పే శబ్బంతో కాజ్ని నిర్దేశించడం అన్నది భాషలో ఉంటుంది ఇప్పుడు ఆమె నేను ఈ బంగారం దృష్ణాంత వేస్తూ ఉంటాను మీరు మరొక అనుకోకూడదు ఆమె బంగారం పెట్టుకుంది అంటే అర్థం ఏంటండి అంటే ఆభరణం పెట్టుకుందనే కదా అక్కడ బంగారము కాజ్ ఆభరణం ఎఫెక్ట్ ఇప్పుడు బంగారము మీరు ఏ అర్థంలో వాడుతున్నారు ఎఫెక్ట్ అర్థంలో వాడుతున్నారు కదా ద కాజ్ రిలేటెడ్ వర్డ్ని ఎఫెక్ట్ని నిర్దేశించడానికి వాడుతున్నారు కదా ఈ జగత్తు ఈ బ్రాహ్మ భూలోకంలో గోధుమలు తినేవాళ్ళు బియ్యం తినేవాళ్ళు రెండు రకాల జములు ఉన్నారు అని వాక్యం ఉన్నది దాంట్లో మీరు బియ్యం తింటారా లేకపోతే బియ్యాన్ని వండుకునే అన్నం తింటారా బియ్యం వండుకుని అన్నం తింటారు బియ్యం తింటే కడుపులో మొక్కు బియ్యం తినకూడదు వండుకునే అన్నం తింటారు మరి బియ్యం తింటారేమిటి అంటే అన్నము కావ్యం బియ్యము కారణము కారణ శబ్దంతో కార్యాన్ని నిర్దేశిస్తారు ఇది ఒకటి కార్యశబ్దంతో కారణాన్ని నిర్దేశిస్తారు కార్యాన్ని చెప్పే శబ్దంతో కారణాన్ని కూడా నిర్దేశిస్తారు కాబట్టి రెండు రకాలుగానూ ఉంటాయి సందర్భాన్ని బట్టి చూసుకోవాలి లేదు మీరు బియ్యం తింటారా మీ స్టేపుల్ ఫుడ్ ఏంటండి బియ్యమో మోహమాని అడుగుతాడు అంటే మేము బియ్యం తినము మేము చెప్పకూడదు మీరు బియ్యం అనే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే బట్టి కార్యములు చెప్పే శబ్దంతో కారణాన్ని చెప్తారు అలా కూడా ఉంటాయి నాకు వెంటనే దృష్టాంతం దొరకపోవచ్చు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రకృతిని చెప్పే శబ్దాన్ని వికారమునందు వాడుతున్నారు శరీరం శబ్దము అవ్యక్తమైన ప్రకృతిని చెప్తున్నప్పటికీ దాన్ని వికారము ముందు ప్రకృతి శబ్దశ్చ వికారే దృష్ట అది అంటే ఇది చక్కగా చెప్పాడు చిన్నది కార్యకారణలోహో అభేదాలు కార్యకారణములకు అభేదం ఉంటుంది మాటవలసతికి నెక్లెస్ బంగారము అని మీరు వేగవేగ పదములతో నిర్దేశించిన అంటే బంగారమే అది బంగారం కంటే భిన్నంగా ఏమీ ఉండదు ఆ ఈ కార్యాన్ని బోధించే కారణాన్ని కారణాన్ని బోధించే శబ్దంతో నిర్దేశించడం అనేది లోకములో కలదు దానికి దృష్టాంతం ఇస్తారు చూడండి ప్రకృతి శబ్దస్ట వికారే దృష్ట అంటే ప్రకృతి అంటే కారణము కారణము అని చెప్పే శబ్దము వికారమునందు కూడా ప్రయోగింప బొట మనకి కనబడుతూ ఉంటుంది దృష్టాంతం యథా గోభిశ్రీని సమత్సరం ఇది శంకరుడు ఋగ్వేద సంహితల నుంచి ఉంటారు నేను అప్పుడప్పుడు చూసి అనుకుంటూ ఉంటాను ఎందుకంటే ఆయన చదువుకున్నది శుక్లైద్యులేక ఒరిజినల్గా పిల్లవాడుగా ఉండి అధ్యయనం చేసింది శుక్లవేదు కూడా కానీ ఆ తరువాతి కాలంలో ఆయన ఋగ్వేదం అంతా కూడా ఈ మూలం సపోక ఆ సంహితా భాగాన్ని సంహితే బ్రాహ్మణం అక్కర్లే బ్రాహ్మణం కర్మ చేసేవాడికి తప్ప మంత్రము యొక్క తత్వం తెలుసుకునే వాడికి బ్రాహ్మణం అక్కర్లేదు సంహిత సరిపడుతుంది కాబట్టి సంహితమంతా కూడా ఆయన ఒక రౌండ్ వేసేస్తున్నారని తెలుస్తుంది ఆయన వచ్చి కొటేషన్ సో గోభి శ్రీణీత మత్సరం అని ఇది గోవిత సంస్థ మంత్రం కాదు శ్రీనీత అంటే వండవలెము అని పాకే శ్రీపాకే వండవలను దేనిని వండాలి మత్సరం మత్సరం అంటే సోమరసమును వండవలను దేనితో ఉండాలి సోమరసము అంటే ఆ కే ఉంటుంది ఒక క్రీపరం దాన్ని దంచి ప్రెస్ చేస్తే వచ్చేటువంటి రసం దీన్ని నిప్పుల మీద పెట్టి వేడి చేసి ఉడికించాలి దేంతో కలిపి గోభి అంటే ఆవులతో కలిపి సోమరస్వామి ఉండాలి ఆవులతో కలిపి ఉండాలి ఏంటండి ఇప్పుడు చెప్పండి గోభిహి అంటే అర్థం ఏమిటి చెప్తారు మీరు ఆవు పాలతో కలిపి ఉండాలి అందులో గోభిహి బహువచనం పాలు ఉన్నది బహువచనం కాబట్టి అక్కడ గోభి అంటే ఆవుని చెప్పే శబ్దాన్ని ఆవు పాలు అనే అర్థంలో వాడినారు కదా అంటే కారణమును చెప్పే శబ్దాన్ని కార్యమునందు వాడినారు అలాగంటి ప్రయోగాలు ఉంటాయి కాబట్టి సూక్ష్మ శరీరాన్ని చెప్పే శబ్దాన్ని శరీరం సూక్ష్మ శరీరాన్ని చెప్తూ ఉంటుంది దానిని స్థూల శరీరం అనే అర్థంలో వాడుకుంటున్నారు జనం అలా వాడుకుంటున్నారు కాబట్టి లేదా స్థూల శరీరాన్ని చెప్తూ ఉండే శబ్దాన్ని కారణము ముందు కూడా వాడవచ్చును అది తర్వాత ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి గోల్డ్ కాల్స్ నెక్లెస్ ఎఫెక్ట్ ఈమె బంగారం పెట్టుకుంది అన్నప్పుడు మీరు ఏం చేశారు నెక్లెస్ను చూపించి ఈమె బంగారం పెట్టుకుంది అనే ప్రయోగం చేశారనుకోండి అక్కడ మీరు కార్యమును చూపించి ఈ కార్యము యొక్క కారణత్వాన్ని మీరు రిఫర్ చేస్తున్నారని అభిప్రాయం ఓకే అన్నం భోజనం వడ్డించారనుకోండి ఓహో మీరు బియ్యం తింటూ ఉంటారా అన్నారనుకోండి అంటే బియ్యం వడ్డితే వచ్చినటువంటి అన్నాన్ని చూపించి ఈ అన్నంతో ఈ అన్నము ఆ కార్య కారణం కంటే అభిన్నము కనుక ఈ అన్నమును కారణరూపంగా నిర్దేశించుట అదేవిధంగా శరీర శబ్దము అవడానికి స్థూల శరీరాన్ని బోధిస్తూ ఉన్నా ఈ స్థూల శరీరం యొక్క కారణమేమిటి సూక్ష్మ శరీరము దాన్ని మేము ఇక్కడ నిర్దేశిస్తూ ఉన్నాము అది అభిప్రాయం బంగారం పెట్టుకుంది అన్నప్పుడు ఆభరణంతో కాజుకి నిర్దేశం కారణమైన బంగారానికి నిర్దేశం గోహిశ్రీని సంత్సరంలో కారణముతో కార్యమునకు నిర్దేశం మీరు బియ్యం తింటారు అన్నప్పుడు నేను బియ్యం తింటున్నాను అన్నప్పుడు కార్యముతో కారణమునకు నిర్దేశం ఎందుకంటే కార్యము కారణము కంటే అభినము కనుక ఆ విధంగా నిర్దేశం చేసేటువంటి హక్కు మీకు కాలదు శబ్ద ప్రయోగం అలా ఉంటుంది ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి